శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చవి రచితమైన శ్రీ వేదాంత పంచదశి చిత్ర దీపం ఆరవ ప్రకరణంలో యాభై మూడు శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాము వివేకము వైరాగ్యము షట్ సంపత్తి ముముక్ష అనబడు సాధన చతుష్ట సంపన్నుడైనటువంటి అధికారి పురుషుడు శ్రీ గురుదేవులను ఆశ్రయించి గురుదేవునికి శరణాగతి వెళ్లి వేదాంత శాస్త్రమును శ్రవణం చేసి మరియు ఏకాంతంలో మరణము నిధిధ్యాసములు తత్వం పదార్థ శోధన ఓతపోత భావన ఇత్యాది విచార రూప సాధనమును అవలంబించి బ్రహ్మాత్మైకత్వ విజ్ఞానమును పొందుతాడు విచారాయతే జ్ఞానం అని చెప్పిన ప్రకారంగా విచారం చేస్తే ఏమవుతుంది బ్రహ్మాత్మైకత్వ విద్య శివ బ్రహ్మల యొక్క జ్ఞానం కలుగుతుంది ఆ జ్ఞానము అజ్ఞానానికి విరోధి ఉన్నది అవిద్యకు విరోధి ఉన్నది ఆ విద్య చేత అవిద్య నివృత్తమైనప్పుడు అవిద్యలోని ఆవరణ శక్తి నష్టమవుతుంది ఇక రెండవ దగు విక్షేపశక్తి ఏదైతే ఉందో అది మాత్రము ప్రారంధ క్షయమీక్షతే ప్రారంధము క్షీణించే వరకు వేచి ఉంటుంది ప్రారంధం నష్టమైతే విక్షేపశక్తి కూడా నష్టమవుతుంది విక్షేపం కార్యం అవిద్య కార్యమైనటువంటి దేహాయిక ప్రపంచం అనండి ఇదంతా కూడా ప్రారంధం నష్టమైతే విక్షేపం నష్టమవుతుంది అంటే కారణమైనటువంటి అవిద్య నష్టమైనప్పటికీ కూడా ప్రారంధం ఉన్నంత వరకు విక్షేపశక్తి ప్రతిభాష అవుతుంది ప్రతీతి అవుతుంది బాధిత చేత మరి ఏ విధంగా తంతువులు నష్టమైతే తంతువుల కార్యమైనటువంటి పటం కూడా నష్టమైనట్టుగా మనకు లోకంలో అనుభవం ఉంది కదా కారణం నాశనమైన వెంటనే కార్యం కూడా నాశనం కదా మరి కారణం అవిద్య నష్టమైనప్పటికీ కూడా కార్యమైనటువంటి విక్షేపశక్తి కొంతకాలం ఉంటుంది అని మీరు అంటున్నారు అది సంభవం కారణం నష్టమైన చూడనే కూడా నష్టం కావాలి కదా అని అంటే ప్రారంభమైనటువంటి ఉన్నంత వరకు ఉంటుంది ఏ విధంగా నై్యాయుకుల మతరీత్యా ఒక దృష్టాంతం చెప్తాం వినండి అంటాడు డెబ్బై నాలుగవ అంకం చూడండి నను ప్రారంధకర్మణోహో నిమిత్త మాత్రత్వమాత్రేణ ఉపాదానే వినస్తే అని కథం కార్యానువృత్తి ఇతంక్య శాస్త్రాంతరసిద్ధ దృష్టాంతేన తదనువృత్తి సంభావతి దుఃఖం కనబతి అని ఆత్మానాత్మ వివేకంలో శంకరుల వారిని శిష్యుడు అడుగుతాడు ఏ గురుదేవా జీవునికి దుఃఖం ఎందుకు కలుగుతుంది అని అంటే శరీర పరిగ్రహన్నాడు శరీరాన్ని గ్రహించినందువల్లనే దుఃఖం కలుగుతుంది నాయన అని చెప్పినాడు శరీరంకేనాభవచి అని మళ్ళీ ప్రశ్నిస్తే కర్మణ అన్నాడు కర్మ ఈ శరీరం ప్రాప్తం అవుతుంది అంటే ఈ జన్మకు గాని ఈ శరీరము ప్రాప్తము అగుటకు గాని నిమిత్తము హేతువు కారణము ఎవరు అంటే ప్రారంధ కర్మ నిమిత్తం మాత్రంగా ప్రారంధం ఉంటే ఉండని ఉపాదానం అయితే నష్టమైంది అలాంటప్పుడు కార్యం కూడా నష్టం కావాలి అని ఈ విధంగా శంక ప్రాప్తమైనప్పుడు శాస్త్రాంతర సిద్ధ తదు అనువృత్తం సంభావయతి శాస్త్రాంతరం అంటే వేరే శాస్త్రములో చెప్పినటువంటి దృష్టాంతము ఇచ్చి సమాధానం చెప్తున్నాడు అయితే శాస్త్రాంతరం అంటే ఏ శాస్త్రం ఇక్కడ అంటే తార్కికులు న్యాయ వైశేషకులు ఈ విధంగా చెప్తారు మరి వేదాంతంలో ఏం దృష్టాంతాలు దొరకలేదా వేరే శాస్త్రం నుండి దృష్టాంతం తీసుకోవాల్సిన అవసరమేమి అంటే ఉంది లేకేమీ కానీ వాళ్ళు ఏ విధంగా చెప్తారు అది కూడా ఒకసారి తెలుసుకుంటే బాగుంటుంది కదా వారు చెప్పినటువంటి వ్యక్తి సరి అయినది కాదు అంత యోగ్యమైనది కాదు అయినా కానీ దుశ్యత్ దుర్జన న్యాయం చేత కించిత్ కాలం మనము తీసుకుందాం తప్పేముంది సిద్ధాంతానికి అన్వయం అవుతుంది కదా తీసుకోవచ్చు అని తీసుకుంటున్నాడు కానీ ఇది అంత యోగ్యమైనది కాదు అని కూడా మళ్ళీ గరంధకర్త స్వయంగా చెప్తాడు యాభై నాలుగో శ్లోకం చూడండి ఉపాదా ఇచ్చూస్తా తస్మాకం కిం నవేత్ తార్కికాకిలు న్యాయ వైశేషికులు ఆహు ఈ విధంగా చెప్తారు ఏమనంటే ఉపాదానే వినష్ట ప్రతీక్షతే ఉపాదాన కారణం నష్టమైన కార్యము క్షణకాలం ఉంటుంది అని వారు మతంలో స్వీకరించబడింది కారణము నష్టమైన తర్వాత కూడా క్షణకాలము కార్యం ఉంటుంది ఘటము పటము ఏదైతే కార్యాల ఉన్నాయో ఆ కార్యాలకు ఉపాదాన కారణం నష్టమైన క్షణకాలం కార్యము ఉంటుందియా అంటారు కారణం నష్టమైన అదే క్షణంలో కార్యం కూడా నష్టం కాదు క్షణకాలము కార్యం ఉంటుంది అని తార్కికులు స్వీకరించారు చద్వత్ అదే విధంగా అస్మాకం కింద సంభవంత మతరీత్యా మాకెందుకు సంభవించదు కారణం ఎవరు అవిద్య అవిద్య నష్టమైంది అయినా గానీ కించిత్ కాలము శరీరాది ప్రపంచము దేహాదిక ప్రపంచం ఉందో కించిత్ కాలం ఉంటుంది ప్రారంభం ఉన్నంత కారణం నష్టమైనా గానీ కార్యము కించిత్ కాలం సంభవిస్తుంది అని సమాధానం చెప్పినాడు డెబ్బై అంకం చూడండి నన్ను తార్కికై కార్యశ క్షణ మాత్రం అవస్థానం అంగీకృతం నా చిరకాలం ఇత్యాసంఖ్య ఆహా స్వామీజీ దృష్టాంతం ఇచ్చారు శాస్త్రాంతరం నుండి తార్కికులు ఏమని కారణము నష్టమైనా కార్యము ఉంటుంది కాని ఎంత కాలం ఉంటుంది క్షణ ఉంటుంది అని చెప్పినారే గాని చిరకాలం ఉంటుంది అని కదా వాళ్ళు మరి ఇక్కడ అవిద్య నష్టమైన తర్వాత ఈ దేహాదిక ప్రపంచము క్షణకాలమే ఉంటుందా స్వామీజీ చిరకాలం ఉంటుంది జ్ఞానము కదాచిత్ ఇదనికి యుక్త వయస్సులోనే కలిగింది అనుకోండి మరి అతని ప్రారంభము అరవై డెబ్బై ఏళ్ళు వంద ఏళ్ళు ఉండొచ్చు అంతవర దగ్గర శరీరం ఉంటుందే కదా మరి క్షణకాలం మీరు అంటున్నారు ఇది దీర్ఘకాలం వరకు కూడా ఉంటుంది కదా అందుకని దృష్టాంతానికి దాష్టాంతానికి విషమత ఉన్నది దృష్టాంత దోషం వస్తుంది అని ఈ విధంగా శంకాకారుడు అంటే చెప్తున్నాడు తనతో నాందిన సంఖ్యానం తైస్తాద్రు క్షణ ఈరి కల్ప్య క్షణ చూడసం తంతునం తైహి తాదృక్త ఒక వస్త్రము తంతువుల నుండి తయారవుతుంది కదా ఆ తంతువులు తయారు కావడానికి ఎంత టైం పడుతుంది దీర్ఘకాలం పడుతుందా లేదా శాలీడు లేదా నేతకాడు బట్టేవాడు ఆ వస్త్రాన్ని తయారు చేస్తాడు ఆ వస్త్రాన్ని తయారు చేయడానికి కారణమైనటువంటి తంతువులు అల్పకాలంలో తయారైతాయా బాబా ఒక వస్త్రానికి ఎన్ని కిలోమీటర్ల దారం కావాలండి ఆతాన వితానాత్మకమైనటువంటి పువ్వులు కావాలంటే కొన్ని కిలోమీటర్ల దారం కావాలి అంత దారం తయారు కావాలంటే ఎన్ని రోజులు పడుతుంది చెప్పండి అంత జీర్ఘకాలం నుండి తయారైనటువంటి తంతువుల చేత ఉత్పన్నమైనటువంటి వస్త్రము తంతువులు నష్టమైన తర్వాత క్షణకాలం ఉంటుంది అని వాళ్ళు ఒప్పుకున్నప్పుడు మరి అనాది కాలం నుండి ఏ అవిద్య అయితే ఆ అవిద్య చేత ఏర్పడినటువంటి ఈ దేహాధిక ప్రపంచుప కార్యము కించిత్ కాలం ఉంటుంది అని మేము స్వీకరిస్తే ఏం తప్పు ఉంది అయోగ్యమేముంది చెప్పు అని శ్లోకం ద్వారా సమాధానం చెప్పినాడు భ్రమస్య అసంఖ్య కల్పస్య ఈ దేహాదిక ప్రపంచమైనటువంటి భ్రాంతి ఈ భ్రమ ఈ అధ్యాస ఒక రోజు రెండు రోజులు ఒక జన్మ రెండు జన్మలు కాదు అనంత కల్పాల నుండి వస్తుంది అటువంటిది అనంత కల్పాల నుండి వచ్చినటువంటిది జ్ఞానం కలిగిన తర్వాత సంవత్సరము రెండు సంవత్సరాలు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఈ శరీరం ప్రారంభం ఉన్నంత వరకు ఉండవచ్చు తంతువులు తయారు కావడానికి ఒక ఐదారు రోజులు పట్టింది అనుకోండి ఐదారు రోజులు పట్టినటువంటి తంతువులతో ఏర్పడిన వస్త్రం క్షణకాలం ఉంటుందంటే కల్పాల నుండి వస్తున్నటువంటి ప్రపంచం కొన్ని సంవత్సరాలు ఉంటుందని అంటే అతిశ చెప్పు అయోగ్యమే ఉంది అని ఈ విధంగా చెప్పినాడు డెబ్బై ఎనిమిదవ అంకం చూడండి సంసారస్య అనాది కాలం ఆరభ్య అవృత్తత్వాత్ తారశైన కులాల చక్ర భ్రమవత చిరకాలనువృత్తి న విరుద్యతే సిద్ధాంతి మరొక దృష్టాంతాన్ని ఇస్తూ ఊరు పక్షికి సమాధానం చెప్తున్నాడు సంసారం యొక్క సంస్కారము అనాది కాలం నుంచి అంటే పూర్వ పూర్వ సంసారం యొక్క సంస్కారము ఉత్తరత్తర సంసారానికి కారణమున్నది ఈ విధంగా కల్పాలు యుగాల నుంచి వస్తూ ఉన్నది అటువంటిది జ్ఞానం కలిగిన తర్వాత కించిత్ కాలం ఉంటుంది ఏ విధంగా అంటే కులాల చక్ర భ్రమవత్ చిరకాలాను వృత్తి నా విరుద్ధతే కుమ్మరి కుండలు తయారు చేసేటప్పుడు ఆ చక్రాన్ని దండతోని బాగుగా వేగంగా తిప్పుతాడు తిప్పి తిప్పి తిప్పి దండను తీసి పక్కకు పెట్టి ఇక ఆ కుండరను తయారు చేస్తూ ఉంటాడు అయితే ఆ దండను చక్రం నుండి తీసి పక్కకు పెట్టిన తర్వాత కూడా దీర్ఘకాలం వరకు ఒక ఐదు నిమిషాల దగ్గర కూడా అది తిరుగుతూనే ఉంటుంది క్షణకాలమే తిరుగుతుందా బాబా ఉండదు చిరకాల అనువృత్తి చిరకాలం అంటే దీర్ఘకాలం కూడా అది అనువృత్తి అయితూనే ఉంటది తిరుగుతూనే ఉంటుంది అదే విధంగా జ్ఞానం కలిగిన తర్వాత జ్ఞానం చేత ఆ విద్య ఈ దేహాదిక విక్షేపం ఏదైతే దీర్ఘకాలం వరకు ఉంటుంది ఎంత వరకు అంటే ప్రారంభం ఉన్నంత వరకు ఉంటుంది ఇందులో అయోగ్యం ఏమి లేదు విరోధం ఏమి లేదు ఇది బాబా అని అంటూ సంబంధం చెప్పినాడు ప్రతి నిత్యము మీరు ఫ్యాన్ వేసుకుంటారు కదా ఆ ఫ్యాను కొంతవరకు మీరు ఉపయోగించుకున్న తర్వాత బటన్ ఆఫ్ చేస్తారు మీరు బటన్ ఆఫ్ చేసిన తత్క్షణమే ఆ ఫ్యాన్ అలాగే టక్ ఆగిపోతుంది కదా కొంత గనక తిరుగుతూ ఉంటుంది అలాగే అనుకోండి జ్ఞానం కలిగిన తర్వాత అవిద్య నష్టమైన తర్వాత కూడా దేహాదిక ప్రపంచం యొక్క ప్రతీతి ప్రారంభం ఉన్నంత వరకు ఉంటుంది అని మేము చెప్తున్నాము ఇందులో ఏం విరోధం లేదు డెబ్బై తొమ్మిదో అంకం చూడండి నన్ను తార్కికై యథాయుతం తద్వత్ స్వక్త వైషమ్యం దర్శయత్తే స్వామిజీ తార్కికులు ఇచ్చినటువంటి దృష్టాంతం అయుక్తమే ఉంది ఎందుకంటే కులాల క్షణకాలమే తిరుగుతుందా అందరం చూస్తున్న అనుభవం ఉన్నది దీర్ఘకాలం తిరుగుతుంది కానీ నైయాయకులు వైశేషకులు కారణం నష్టమైన తర్వాత కార్యము ఒక క్షణకాలం మాత్రం ఉంటుంది అని అన్నారు కానీ ఈ కులాల దృష్టాంతంతో చూస్తే వాళ్ళు ఇచ్చిన దృష్టాంతం అయుక్తం అని క్షణకాలమే ఉండదు కదా దీర్ఘకాలం కూడా ఉంటది కార్యం కారణం నష్టమైన తర్వాత కూడా స్వక్త తత వైషమ్యం దర్శయతి అయ్యా తార్కికులు చెప్పిన దానికి మేం చెప్పిన దానికి తేడా ఉన్నది వ్యత్యాసం ఉంది అని సిద్ధాంతి సమాధానం చెప్తా ఉన్నాడు వినాక్షోదం మానం తైర్వృథా పరికల్ప్యే శృతియుక్త్యనుభూతిభ్యో వదతాం కిన్ దుశ్శకం అయితే తర్కికులు ఏదైతే దృష్టాంతమిచ్చారో అది అయుక్తమున్నది ఎందుకు అయుక్తమున్నది కించిత్ దృష్టాంత సామ్యం ఉంది పూర్తిగా అత్యంత అయోగ్యం కూడా కాదు ఉపాదానము నష్టమైన తర్వాత కూడా క్షణకాలము కార్యము విద్యమానమే ఉంటుంది అనేటువంటి దృష్టాంతము కొంతవరకు మనకు యోగ్యమే ఉంది సర్వత అయోగ్యం కాదు కాని సర్వత యోగ్యం కూడా కాదు ఎందుకు అనంటే వారు కేవలము బుద్ధిని ఆశ్రయించి బుద్ధిని నమ్ముకొని వాళ్ళు శాస్త్రం చెప్పారు వారి యొక్క శాస్త్రానికి అనుభవము మరియు ప్రమాణము విరోధం యుక్తిని చూపెడతారు కానీ ప్రమాణానికి మరి అనుభవానికి విరోధం ఉన్నది తార్కికులకు మాకు ఇంత వ్యత్యాసం ఉంది అంటాడు ప్రమాణ మరి అనుభవమును పక్కకు పెట్టి కేవలం యుక్తిని ఆశ్రయించి తర్కాన్ని ఆశ్రయించి వాళ్ళు చెప్తున్నారు కానీ మేం చెప్పిన దానికి ప్రమాణము ఉన్నది కూడా ఉన్నది మరి యుక్తి కూడా ఉన్నది ఆ యుక్తి కూడా ఏదైతే కులాల చక్ర దృష్టాంతం ఇచ్చాము వారు చెప్పిన దానికి శ్రేష్టమైన దృష్టాంతం ఇది వాళ్ళు క్షణకాలం ఉంటుంది అన్నారు కానీ కులాల చక్రం దీర్ఘకాలం కూడా ఉంటుంది అందుకని వైషమ్యం కూడా ఉందా లేదా ఉంది అని సమాధానం చెప్తున్నాడు క్షోధ అంటే విచార సహం అంటే విచార అంటే చక్కగా అనుభవము మరియు శాస్త్ర ప్రమాణమును కనుక తీసుకుని విచారించినట్లయితే వారి యొక్క తర్కము వారి యొక్క దృష్టాంతం ఏదైతే ఇవ్వబడిందో అది నిలబడదు విచార అసహమైనటువంటి తర్కం వాళ్ళది కానీ మేమిచ్చేటువంటి తర్కము విచార సహమున్నది అంటే చక్కగా విచారించినట్లయితే మేమిచ్చిన దృష్టాంతము ప్రమాణానికి అనుభవానికి అనుసరించినదే ఉంటుంది అనుభవానికి ప్రమాణానికి విరోధం ఉండదు కానీ తర్కికులు ఇచ్చేటువంటి దానికి ప్రమాణము లేదు అనుభవం లేదు ప్రమాణ అనుభవ విరోధమున్నది అది విచారం చేస్తే విచారం ముందు నిలబడదు మానం అన్నాడు శ్లోకంలో మానం అంటే ప్రమాణం ప్రమాణం ఉన్నది మేము చెప్పేదానికి తస్య తావదేవ చిరం యావన్నది మోక్షే సంపత్సే అనంటూ చాందో శృతి చెప్తోంది తస్య అంటే జ్ఞానిన విద్వత్ పురుషుని యొక్క శరీరము అంతవరకే నిరీక్షించి తస్య తావదేవ ఆ శరీరము పడిపోయి అతడు విదేహ కైవల్యాన్ని పొందుటప్పు అంతనే ఆలస్యము అంటాడు ఎంత ఆలస్యము అంటే ప్రారబ్దము సమాప్తమయ్యే అంత వరకు ఆలస్యము ప్రారంధం సమాప్తమైన తత్క్షణమే విధేహ కైవల్యాన్ని పొందుతాడు ఎవన్నా విమోక్ష ప్రారబ్ధము నుండి ఎంతవరకు అతడు విముక్తుడు కాడో అంతవరకు జీవున్ముక్తుడుగా విలసిల్లుతాడు ప్రారబ్దము ముగిసిన వెంటనే విధే కైవల్యాన్ని పొందుతాడు అంతవరకు ఈ శరీరము ఈ దేహాదిక ప్రపంచము బాధితాని వృత్తి చేత ప్రతీతి అవుతుంది అందువల్ల చాంద్రోగ్య శృతి ప్రమాణం ఉన్నది మరియు యుక్తి ఇప్పుడు ఇచ్చినటువంటి కులాల చక్ర దృష్టాంతం ఇది యుక్తి మరియు అనుభవం ఏమిటి అనుభవం కూడా ఉన్నది మహాత్మల యొక్క అనుభవం జ్ఞానం కలిగిన వెంటనే తత్క్షణమే శరీరం పడిపోతుందా బాబా ఒకవేళ జ్ఞానం కలిగిన తత్క్షణమే శరీరం పడిపోతే బోధ్య బోధక వ్యవహారము మరియు గురుశిష్య సంప్రదాయము ఏ విధంగా కొనసాగుతుంది చెప్పండి జ్ఞానం కలిగిన వాడు వెంటనే మరణిస్తే మరి ఇతర అగ్ని జనులకు బోధించేటువంటి వారు ఎవరు చెప్పండి అట్లా లేదు అనుభవం బ్రహ్మ జ్ఞానము ఉన్నది మరియు శరీర ధారణ కూడా ఉన్నది ప్రారంభం నశించేంత వరకు ఇది మా అనుభవం ఉన్నది మా అనుభవాన్ని ఎవరు కూడా అపలాపం చేయడానికి రాదంటాడు శంకరుల వారు బ్రహ్మసూత్ర భాషలో చెప్తున్నారు చూడండి అపిచ నయే మాత్ర విభజిత్యం బ్రహ్మవిధ కాలం శరీరం ద్రియతే నవా ద్రియతే ఇది బ్రహ్మ విధునికి కాలం శరీరము జ్ఞానం కలిగిన తర్వాత కూడా ఉంటుందా ఉండదా అతడి శరీరాన్ని ధరించుకొని ఉంటాడా ఉండడా అని ఈ విధంగా వివాదం చేయడానికి అవకాశం లేదంటాడు ఎందుకనంటే కథం హి ఏకస్య స్వహృదయ ప్రత్యయ వేద్యం బ్రహ్మవేదనం దేహధారణం చాపరైన ప్రతిక్షేప్తం సక్యత బ్రహ్మ యొక్క అనుభవం ఈ విధంగా ఉంది స్వహృదయ ప్రత్యయ వేద్యం తన హృదయ ప్రత్యయము ప్రత్యయమంటే అనుభవము తన అనుభవ వేద్యమైనటువంటి బ్రహ్మ అంటే వేదనం అంటే జ్ఞానం బ్రహ్మ అంటే బ్రహ్మ జ్ఞానము మరియు దేహ ధారణం శరీరాన్ని ధారణ చేసుకొని ప్రారంభం సమాప్తం అయ్యే ఉండుట ఈ రెండు కూడా నాకు అనుభవ ఉన్నాయి అందువల్ల అపరేణ ప్రతిక్షేప్తం కథం శక్యేత అన్నాడు ఈ నా అనుభవాన్ని ఇతరుల చేత నివారించుటకు ఎలా సంభవం అవుతుంది అంటాడు నా అనుభవాన్ని ఎవరు అపలాపం చేయగలరు అంటారు బ్రహ్మసూత్ర భాష్యంలో శంకరుల వారి యొక్క సొంత వాక్యం అనేది ఇది మాత్రమే మిగతా బ్రహ్మసూత్రం విస్తారంగా భాష్యం రాశాడు అందులో తన సొంత వాక్యాలు ఏమీ లేవు అన్ని కూడా శృతిని ఆధారంగా చేసుకొని వేద వ్యాసుల అనుసరించి చెప్పిందే ఉన్నది శాస్త్ర ఆధారంగా చెప్పిందే ఉన్నది కానీ స్వయంగా తన అనుభవ వాక్యము తన సొంత వాక్యము బ్రహ్మ సూత్రంలో ఈ ఒక్క వాక్యం ఉంది చూడండి కథం ఈ ఏకస్య స్వ హృదయ ప్రత్యయ వేద్యం బ్రహ్మ వేదనం దేహ ధారణంచ అపరేణ ప్రతిక్షేప్తం సక్యత ఇంత గట్టిగా మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అంటే నేను కేవలం కపోల కల్పన కాదు శృతి స్మృతి సుచ స్థిత ప్రజ్ఞ లక్షణ నిర్దేశ నిరుత్సతే శృతులలో స్మృతుల్లో స్థిత ప్రజ్ఞ లక్షణాలు ఎక్కడెక్కడ చెప్పబడ్డాయో అక్కడ ఈ విషయాన్నే చెప్పడం జరిగింది జ్ఞానం కలిగిన తర్వాత కాలము శరీరము స్థితి ఉంటుంది ఆ తర్వాత అతడు జీవన్ముక్తుడుగా విలసిల్లి ఒక లీలగా బాధితను వృత్తి చేత సకల వ్యవహారాలు చేస్తూ అన్నప్పుడు జ్ఞానం కలిగిన తర్వాత శరీర పాత ఈ మధ్య ఉందో అది జీవన్ముక్త స్థితి అని జీవన్ముక్తుని యొక్క లక్షణాలు అతని వ్యవహారము అతని అనుభవము అదంతా కూడా వర్ణన చేసి శాస్త్రంలో చెప్పింది ఉన్నది ఒకవేళ జ్ఞానం కలిగిన వెంటనే శరీరం పడిపోయేది అంటే మరి జీవన్ ముక్తిని యొక్క లక్షణాలు గాని జీవన్ముక్తిని వ్యవహారం గురించి గానీ శాస్త్రము చెప్పకుండా ఉండేది కదా మరి జీవన్ వివరణ విశ్లేషణ వర్ణన శాస్త్రంలో చెప్పింది అని అంటే ప్రారంభ శరీరం ఉంటుంది అందువల్లనే జీవన్ వర్ణన చెప్పబడింది భగవద్గీతలో రెండో అధ్యాయంలో యాభై ఐదో శ్లోకం నుంచి డెబ్బై రెండో శ్లోకం వరకు అట్లే గుణత్రయ విభాగ యోగంలో మరి అన్యత్ర అన్యత్ర జీవన్ముక్త లక్షణాలు చెప్పబడ్డాయి యోగ భాష ఇష్టం విస్తారంగా జీవన్ముక్తి వర్ణన చేయబడింది మరి ఒకవేళ జ్ఞానం కలిగినంత క్షణమే శరీరం పడిపోయేది అంటే జీవన్ముక్త కాదు శాస్త్రం మరి చేస్తుంది అని అంటే కొంతకాలం ప్రారంభం ఉన్నంత వరకు శరీరం ఉంటుంది అని తప్పకుండా స్వీకరించదగినదే అందుకని కిమ్ను దుశ్శకం జ్ఞానం కలిగిన తర్వాత కొంతకాలం శరీరం ఉంటుంది ప్రారంభ పర్యంతం అని చెప్పడంలో ఏమి అసక్యం ఉన్నది అసంభవం అని చెప్తున్నాడు క్షోధ క్షమం విచార సహం క్షోధ క్షమం అంటే విచార సహం అంటే విచారం ముందు నిలబడినటువంటి యుక్తి అనుభవము మా దగ్గర ఉంది అయితే తార్కికులు ఏదైతే ఉన్నారో కేవలం యుక్తిని ఇచ్చారు కానీ దానికి ప్రమాణము లేదు అనుభవం లేదు మేము అలా కాదు వారికి మాకు కించిత్ భేదం ఉన్నది అని చెప్తూ శోదక్షమం అనగా విచార సహం ప్రమాణం వినా అంటే ప్రమాణమంతరేనా ఇత్యర్థ ప్రమాణం లేకుండా అనుభవానికి విరోధంగా వాళ్ళు చెప్తారు కానీ మేము ప్రమాణానుసారంగా అనుభవానుసారంగా కూడా యుక్తిని కూడా చెప్తూ ఉన్నాము ప్రమాణం మీద తావదేవ చిరం యవన్న విమోక్షంది మరియు యుక్తి ఏమిటి చక్ర బ్రహ్మాది దృష్టాంత యుక్తి కులారుని యొక్క సారే అంటారు కదా చక్రం ఆ చక్రాన్ని కుండలు తయారు చేయనప్పుడు కులారుడు బాగా వేగంగా తిప్పి తిప్పి తిప్పి దండం దాని నుంచి తీసి పక్కకు పెట్టిన తర్వాత కొంతకాలం దగ్గర కొన్ని నిమిషాల వరకు అది తిరుగుతూనే ఉంటుంది ఇది యుక్తి మరి అనుభూతి ఎవరి అనుభవం విద్వద్ అనుభవ విద్వాన్ యొక్క అనుభవం ఉన్నది ఇప్పుడు చెప్పాం కదా శంకరుల వారి యొక్క వాక్యం బ్రహ్మసూత్ర వాక్యం బ్రహ్మసూత్రము నాలుగు డ్యాస్ ఒకటి డ్యాష్ పదహారు అనుభవం కూడా ఉంది ఏతే ప్రమాణేభ్యహ ఈ శృతి యుక్తి మరియు అనుభవముల చేత మేము బ్రహ్మ విధుని యొక్క శరీర పాతము అంటే విధే కైవల్యము కించిత్ కాలము నిరీక్షించి కాలము అంటే ప్రారంధ క్షయ పర్యంతం ప్రారబ్ద క్షయం ఇక్షతే అని మేము చెప్తున్నాము శృతి యుక్తి అనుభవాల చేత మేము చెప్పినాము అంటాడు క్యం వక్తం అసక్యం ఇభిప్రాయ ఈ విధంగా చెప్పడంలో అసక్యం ఏన్నది అని సమాధానం చెప్పినాడు ప్రకృతం అనుసరతి అస్తామితి సరే ఇంత గనక అధ్యారూప అపవాద న్యాయం చేత కూటస్థ జీవులకు అనాది అవివేకమైనటువంటి మూల అవిద్య చేత తాదాత్మ అధ్యాస ఆ అధ్యాస చేత జీవుడు జన్మవరణి రూప సంసారంలో తిరుగాడుతూ అనేక దుఃఖాలను పొందుతున్నాడు మరి ఆ సంసారం యొక్క నివృత్తి ఆ యొక్క నివృత్తి ఎలా అవుతుంది అంటే విద్య చేత అవుతుంది అని ఈ విధంగా చెప్పి కూటస్థ జీవులను వివేకం చేసి కూటస్థ స్వరూపమే జీవుని యొక్క వాస్తవ స్వరూపము ఏదైతే బుద్ధి లేదా అవిద్యతో తాజాత్మ్య ఆపన్నమై నేను జీవుణ్ణి కర్తను భోక్తను అనుకుంటానో ఇదంతా బ్రహ్మ అని సిద్ధి చేసి జీవుణ్ణి బాధ్ చేసి కూటస్థునితో ఆభేదం చేసినాడు బాల సామానాధికారణ్యం అంటారు జీవులు ఉపాధి భాగాన్ని బాధ్ చేసి ఆ వాచ్యార్థంలోనే లక్ష్య భాగం చేతనం ఏదైతే ఉన్నదో ్రహ్మంతో ఆభేదం చేసినాడు జీవుడు బ్రహ్మము అని ఒకేసారిగా ఈ విధంగా చెప్పుకోవడానికి రాదండి ఇక్కడ రెండు ప్రక్రియలు ఉన్నాయి బాధ సామానాధికారణ్యము ముఖ్య సమానాధికారణ్యం జీవుని మొట్టమొదలు చేయాలి అంటే జీవత్వాన్ని బాధ్ చేయాలి ఎప్పుడు బాధ అవుతుంది అంటే జీవునికి ఏదైతే అంతఃకరణం లేదా అవిద్య ఉన్నదో దాన్ని అని సిద్ధి చేస్తే మిత్యత్వ నిత్యకు బాధకయ వ్యక్తిత్వం నిశ్చయం అనేటువంటి బాధ చేసినట్లయితే ఇక అవశిష్టమైనటువంటి ఏ చైతన్యం ఉన్నదో అది కూటస్థ చైతన్యం అధిష్టాన చైతన్యం కల్పితం నివృత్తి చేస్తే మిగిలేదేది అధిష్టానమే కదా అధిష్టానావశేషోహి నాశ కల్పిత వస్తున సూత్ర సంహిత చెప్పిన ప్రకారంగా కల్పిత వస్తువు నాశనం అది బాధ అయితే అవశిష్టమైనటువంటిది అంటే అధిష్టానమే ఉంటుంది ఆ అధిష్టానం ఎవరు కల్పితమైనటువంటి చిదాభాసుడు లేదా జీవుడు బాధ అయిపోయిన తర్వాత మిగిలిన అధిష్టానం ఎవరు కూటస్తుడు ఆ కూటస్తుడు బాల చేత అవశిష్టమై ఉన్నాడు అంటే బాల చేత కూటస్థుడిని తెలుసుకున్నాము తెలుసుకున్న తర్వాత ఈ కూటస్థుడు అంటే దేహాలి సంఘాతానికి అధిష్టానంగా ఉన్నాడు తొంభదం యొక్క వర్షం నుండి లక్ష్యాన్ని వెలికి తీసి కూటస్థుడిని ఇంతటితో సరిపోలే మనకు తత్పదం యొక్క లక్ష్యం శుద్ధ చైతన్యం వ్యాపక చేతనంతో అభేదం చేసేది ఉన్నది అప్పుడు ఆ వ్యాపక చైతన్యంతో ఈ కూటస్థ చైతన్యానికి ఏ విధంగా అభేదం చెప్పేది అంటే ముఖ్య సమానాధికరణం చేత ఏ విధంగా ఘటాకాశం మహాకాశం ఘటమనేటువంటి ఉపాధిని త్యాగం చేస్తే ఘటాకాశం మహాకాశం స్వరూపం చేత ఆ ఉన్నది ముఖ్య అభేదం ఉన్నది అందువల్ల మొట్టమొదలు బాల సామానాధికరణం చేత కూటస్థుని తెలుసుకొని ఆ కూటస్థుని ముఖ్య సామానాధికరణం చేత బ్రహ్మంతో ఆభేదం చేయాలి అప్పుడు జీవో బ్రహ్మయో నా పరహాని తత్సమస్య మహావాక్యాల యొక్క తాత్పర్యం అవుతుంది ఈ విధంగా గ్రంథకర్త అధారోప అపవాదం చేత కూటస్థు నుండి చిదాభాసు చేసినాడు వేరు అవిద్య తత్కార్యమైనటువంటి భ్రమ ఏదైతే అధ్యాసం ఉన్నదో దాన్ని తొలగ ఇప్పుడు కించిత్ ఈ గ్రంథాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్లాలి కదా కూటస్థుడే ముఖ్యాత్మ జీవుడు ముఖ్యాత్మ కాదు భ్రాంతి కల్పితం ఆభాష అని తెలుసుకున్నాం సరే ఇది సిద్ధాంత అనుసారంగా తెలుసుకున్నాం కానీ ఈ ఆత్మను అనేక మతవాదులు అనేక రకాలుగా తెలుసుకున్నారు అది కూడా తెలుసుకోవాలి కదా మనం ఎందుకంటే ఇప్పుడు మనం ఏ అవస్థలో ఉన్నాం అనేక మత అభిప్రాయం తెలుసుకుంటేనే కానీ మన అవస్థ తెలుస్తుంది ఇప్పుడు ఎక్కడున్నా మనం దేహమునే ఆత్మ అనుకుంటున్నామా ఇంద్రియాలను ఆత్మా అనుకుంటున్నామా ప్రాణమును ఆత్మ అనుకుంటున్నామా మనస్సును ఆత్మ అనుకుంటున్నామా బుద్ధి అంటే విజ్ఞానాన్ని ఆత్మ అనుకుంటున్నామా శూన్యమే ఆత్మ అనుకుంటున్నామా దేన్ని ఆత్మ అనుకుంటున్నాం మనం ఇప్పుడు ఏ అవస్థలో ఉన్నాం మన స్థితి తెలుస్తుంది ఇప్పుడు ప్రతి వాడు కూడా ఆత్మ అంటా ఉన్నాడు అహమహం అంటున్నాడు కానీ దేన్ని పురస్కరించుకొని అంటున్నాడు దేనితో తాదాత్మ్యం పొంది అంటున్నాడు యథార్థమేది అయథార్థమేది ఎవరు ఎంతవరకు తెలుసుకున్నారు అదంత విచారణ విస్తారంగా ఉంది ఇప్పుడు లోకాయతాది సాంఖ్యాంత జీవే విభ్రాంతి మాశ్రిత తృణార్చకాది యోగాంత ఈశ్వరే భ్రాంతి మాశ్రిత అన్నాడు లోకాయతాది సాంఖ్యాంత చార్వాగులు లోకాయతులు మొదలుకొని సాంఖ్యుల పర్యంతము జీవుని పట్ల భ్రమను చెందినారు అంటాడు ఆత్మను యథాతథంగా తెలుసుకోలే భ్రాంతి చేత భ్రమలో పడ్డారు చార్వాగులు మొదలుకొని సాంఖ్యుల పర్యంతం కూడా జీవుని విషయంలో భ్రాంతులు పడ్డారు ఇక తృణార్చకాది యోగంత గడ్డి పూసను ఆరాధించేటువంటి వాళ్ళు మొదలుకొని యోగుల వరకు ఈశ్వరుని విషయంలో భ్రాంతులు పడ్డారు ఒక పురుష విశేషుడు ఈశ్వరుడు అన్నాడు పతంజలి భగవాన్ యోగ చూడు ఈశ్వరుని విషయంలో భ్రమల పడ్డారా లేదా ఈ జీవుని విషయంలో ఈశ్వరుని విషయంలో ఎవరెవరికి భ్రాంతి కలిగింది అది విస్తారంగా చెప్తాడు ఆస్తాం దుస్తాకి సాకం వివాద ప్రకృతం భ్రువే స్వాహమోహో సిద్ధమేకత్వం కూటస్థ పరిణామి ఇప్పుడు ప్రకృతాన్ని అనుసరిస్తూ ఉన్నాడు అసలు విషయానికి వస్తున్నాడు చూడండి ఆస్థాం అని అంటూ దుస్తార్కికైం వివాద ఆస్థాం తార్కికులు అంటే కేవలం తార్కికులు కాదండి దుస్తార్కికులు అన్నాడు ఇక్కడ ఉద్యారాణ స్వామి అనుభవము శృతి ప్రమాణాన్ని పక్కకు పెట్టి కేవలం బుద్ధిని ఆశ్రయించి బుద్ధిని నమ్ముకొని బుద్ధికి ఎట్లా దొస్తే అట్లా వాళ్ళు చెప్తూ మరి ఇది ఏ తర్కం ఇది దుస్తర్కం కాకపోతే ఏమిటి చెప్పండి అందుకని దుస్తార్కికుల వివాదము మనకు అక్కర్లేదు అంటాడు ఆస్తాం ఉండని అంటాడు దుస్తార్కికై సాకం అంటే సాకం అంటే వారితోని దుస్తార్కికులతో వివాద ఆస్తాం వివాదం ఉండని వాళ్ళతోని మనకెందుకు వాళ్ళు ఏ విధంగా చెప్పుకుంటే చెప్పుకొని గోతులో పడని పడ్డారు కూడా వారికి కూడా మోక్షం కలిగనే కలగదు సరే వారి విషయం మనకెందుకు ఆ దుస్తార్కికులతోని వివాదం ఉండుగాక అది అట్లా ఉండని ప్రకృతం గురువే ప్రకృతి విషయాన్ని చెప్పుకుందాము అని ఇప్పుడు గ్రంథాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు కూటస్థ పరిణామినోహో స్వ అహమోహో ఏకత్వం సిద్ధం కూటస్థుడుకి మరి పరిణామి పరిణామి అంటే చిదాభాసుడు వీరిద్దరికి భ్రాంతి సిద్ధ ఏకత్వం సిద్ధం స్వయం అహం శబ్దార్థయోహో కూటస్థ పరిణామినోహో ఏకత్వం భ్రాంత్యా సిద్ధం కూటస్థుడు అంటే అపరిణామి జీవుడు పరిణామి కూటస్థునికి చినికి భ్రాంతి చేత ఏకత్వం సిద్ధమైంది అని చెప్పి యాభై ఏడో శ్లోకంలో సమాధానం చెప్పినాడు నను కూటస్థ జీవయో ఏకత్వం భ్రాంతి సిద్ధం చేద్ ఇదం భ్రాంతమితి కేత నేను ఇత్యాశంక్య శ్రుతి తాత్పర్య పర్యాలోచన శూన్యత్వాహ అయితే కూటస్థ జీవులకు భ్రాంతి సిద్ధ ఏకత్వం ఉన్నది తాదాత్మ్య అధ్యాసం ఉన్నది అని మీరు ఇంత దానికి నిరూపణ చేస్తూ వచ్చారు మరి ఇది భ్రాంతి ఉన్నది అని ఎవరు కూడా తెలుసుకుంటలేరే ఎందుకు అని శృతి యొక్క తాత్పర్యాన్ని పర్యాలోచన చేయనందు ఆ విధంగా భ్రాంతిలో పడ్డారు యాభై ఎనిమిదవ శ్లోకము బ్రాహ్మంతే పండితం సర్వే లౌకిక తైర్థికాహ అనా దృత్యుత్యం మౌర్ఖ్యాత్ కేవలం యుక్తి మాశ్రీత ఇప్పుడు అంటున్నాడు మౌర్ఖ్యాత్ అన్నాడు మూర్ఖత్వం చేత అన్నాడు మరి ఆ విధంగా చెప్పకపోతే ముముక్షులకు ఆ తార్కికాది ఏవైతే శృతి విరుద్ధమైనటువంటి మతాలు ఉన్నాయో వాటి నుండి విముఖులు కారు ఏ విధంగా గట్టిగా ఒత్తి చేసి వారిలో ఉన్నటువంటి భోషాలను చూపెట్టి వారిని నిందించక తప్పదు ఎందుకనంటే మరి వాళ్ళ ఎందు ప్రియబుద్ధి పెట్టుకుంటున్నారు ముందు చెడిపోతున్నారు పతనం అయిపోతున్నారు ఓ వాళ్ళ మతం కూడా బాగానే ఉంది కదా వీళ్ళ మతం కూడా బాగానే ఉంది కదా అని వారి ప్రియబుద్ధి పెట్టుకుంటున్నారు ఆ విధంగా ప్రియబుద్ధి పెట్టుకుంటే ఏమవుతున్నారు వీళ్ళు నాశనం వారి కళ్యాణం అయితే అందుకని జీవులను ఎనకేన ప్రకారమైన పిడ నుండి తప్పుదారిపోతున్నటువంటి వారిని సరి అయిన మార్గంలో వారిని ప్రవేశింపజేసి మోక్ష మార్గాన్ని అనుసరింపజేసి వాళ్లకు గమ్యాన్ని చేర్చేదే శాస్త్రం యొక్క వారి మహాత్ముల యొక్క తాత్పర్యం ఉంది అందుకే అని ఒక్కొక్కసారి కఠోరంగా కూడా చెప్పవలసి ఉంటుంది అందుకే అన్నాడు మౌర్ఖ్యాత్ అన్నాడు పండితం మన్యాహ సరివే లౌకిక తైర్థిక అన్నాడు తీర్థ శబ్దమే అయితే తీర్థం అంటే ఏదో తిరుపతి క్షేత్రము బద్రీ క్షేత్రము కేదార్నాథ్ కాశీ క్షేత్రము అవి తీర్థాలని అనుకుంటారు తీర్థం అంటే పూజితమైనటువంటిది అని అర్థం అయితే తీర్థమనే శబ్దానికి అనేక అర్థాలు ఉన్నాయండి తీర్థం అంటే లౌకికులు కూడా ఈ విశనీ పురుషులు కూడా తీర్థమనే శబ్దం ప్రయోగం చేస్తారు ఇక్కడ ఆ సరాయి దిడ్డంగిలో కల్లుదిడ్డంగిలో పోయినప్పుడు అందరు కూర్చొని ఒక దగ్గర గుండ్రంగా కూర్చొని వాటర్ ముంగట పెట్టుకొని ఆ తీర్థం తీసుకున్నామా అంటారు వాళ్ళు తీర్థం అంటే మందు అలా సరాయి తీర్థం అంటారు వాళ్ళు ఇక తీర్థం అంటే ఆలయాల్లో అర్చకుడు భక్తులకు ఆ తులసి నీళ్లు ఇస్తాడు కదా వాటికి కూడా తీర్థం అంటారు తీర్థం అంటే పుణ్యక్షేత్రానికి కూడా తీర్థం అనే ప్రయోగం చేస్తారు తీర్థం అంటే మహాత్ములకు కూడా తీర్థమనే శబ్దం ప్రయోగం చేస్తారు ఎందుకంటే పూజ్యులు కాబట్టి తైర్తికులు పూజ్యులు అదే విధంగా మతవాదులు కూడా తైర్థికులు అని అంటున్నాడు ఇక్కడ వాళ్ళకు కూడా తీర్థ శబ్దం ప్రయోగం చేసి చెప్తున్నాడు అంటే శాస్త్రకారులు అనేక మతవాదులు శాస్త్రకారులు ఎవరెవరు లోకాయతకులు మొదలుకొని సాంఖ్యులు యోగుల పర్యంతం శూన్యవాదుల పర్యంతం మత వీళ్ళందరూ కూడా ఎంతో మంది పండితం మేం పండితులము మేం పండితులము అని భ్రమలో పడ్డటువంటి సర్వే లౌకిక తార్కికై లౌకికులు అంటే లోకాయుధికులు అంటే చారువాకులు మొదలుకొని పెద్ద పెద్ద శాస్త్రకారుల పర్యంతం కూడా భ్రమలో పడ్డారు అంటారు ఎందుకు అట్లా భ్రమలో పడ్డారు అంటే శృతిం అనాదృత్య శృతిని పక్కకు పెట్టారు శృతిని అనాదరించారు వేదమును అనాదరించి కేవలం బుద్ధిని నమ్ముకున్నారు మూర్ఖత్వం చేత కేవలం యుక్తి ఆశ్రయిత కేవలం యుక్తిని ఆశ్రయించి భ్రమలో పడ్డారు శృతి యొక్క తాత్పర్యాన్ని పర్యాలోచన చేయలేదు అందువల్ల భ్రమలో పడ్డారు తాదాత్మ్యస పొందినారు కూటస్థ జీవులకు వివేకం చేయలేకపోతున్నారు వాళ్ళు అని యాభై ఎనిమిదో శ్లోకం తెలుసుకున్నాము నన్ను శృతి అర్థ ప్రభక్తారహ అపి కేసరి ఇత్తం కుత నా జానంతి ఆశంఖ్యుడు శృతి అర్థ ప్రభక్తారహ శృతి యొక్క అర్థాన్ని చెప్పేటువంటి పెద్ద పెద్ద విద్వాన్లు మత ప్రభక్తలు కూడా భ్రాంతులో పడ్డారని అంటున్నారు ఎందుకు స్వామీజీ వాళ్ళు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు ఎందుకంటే ఉపనిషత్తులకు బ్రహ్మ సూత్రాలకు భాష్యాలు రాసిన వాళ్ళు కూడా ఉన్నారండి ఎవరెవరు చాలా చాలా గొప్ప గొప్ప విద్వాన్లు ఉపనిషత్తులకు వేదాలకు భాష్యం రాసినటువంటి వారు కూడా ఉన్నారండి వారు కూడా భ్రాంతులో పడ్డారని చెప్తున్నారు విద్యారాయణ ఎందుకు స్వామీజీ అట్టట్లే చెప్తున్నారు అని అంటే దేశం సాకల్యుతి అర్థ పర్యాలోచన అభావాలు ఇత్యాహ వాళ్ళు కూడా వేదాలకు భాష్యం రాశారు కానీ శృతి తాత్పర్యాన్ని సమగ్రంగా సాకల్యాన్ అంటే సంపూర్ణంగా వాళ్ళు విచారం చేయలేదు పూర్వపర విచారం చేయలేదు ఎక్కడ ఉపక్రమం ఎక్కడ ఉపసంహారం ఎక్కడ అపూర్వత ఎక్కడ ఫలము ఎక్కడ ఉపపత్తి షడ్లింగా సహితంగా వాళ్ళు విచారం చేయలేదు ఉపక్రమోపసంహార అభ్యాసో అపూర్వత ఫలం అర్థవాదుపపత్తి షలింగం తాత్పర్య నిర్ణయ అనేటువంటి శృతి సహితంగా వాళ్ళు విచారం చేయలేదు అందువల్ల వాళ్ళు భ్రంతులు పడ్డారు అని యాభై తొమ్మిదో శ్లోకాన్ని ప్రవృత్తి చేస్తున్నాడు పూర్వపర పరామర్శ వికలా చూడు మరొక కఠినమైన శబ్దాన్ని ప్రయోగం చేసినాడు విద్యార్థి సిగ్గు లేకుండా వాళ్ళు వ్యాఖ్యానం చేస్తున్నారు అంటాడు పూర్వపర పరామర్శ వికలాహ పూర్వపర పరామర్శ చేయలేదు పూర్వపర విచారణ చేయలేదు ఎక్కడ ఉపక్రమం చేయబడింది ఎక్కడ ఉపసంహారం చేయబడింది మధ్యలో అపూర్వత ఫలము అర్థవాదము ఉపపత్తి ఈ లింగాలను వాళ్ళు విచారణ చేయలేదు పూర్వపర విచారణ చేయకుండా వెనక ముందు ఆలోచించకుండా వారి యొక్క మతాన్ని శృతి వాక్యాలను కూడా ఉదాహరణ ఇచ్చి ప్రమాణంగా ఇచ్చి చెప్పినారు అలజ్జయ యోజయంతి వాక్యాభాష అంటాడు వాళ్ళు శృతి ప్రమాణాలను ఇస్తున్నారు కానీ అవి ప్రమాణములు కాదు ప్రమాణ ఆభాసములు వాక్య ఆభాషములు అనుభవన సారంగా యుక్తి అవి లేవు కాబట్టి అవి ప్రమాణ ఆభాసములు చెప్పాలి వాళ్ళు భ్రాంతులో పడ్డారు చూసారా ఎంత సాహసం ఉండాలి మరి వేదాంత అంటే అంతే నిర్భయంగా చెప్తారు వేద ప్రమాణము ఉన్నది అనుభవం ఉన్నది తనకి తగినటువంటి యుక్తులు కూడా ఇస్తున్నాము ఇంకా ఏం కావాలో చెప్పండి అందుకని ఎంతో మంది ఆత్మ విషయంలో బ్రాంచ్లో పడ్డారు కూటస్థ చిదాభాసులకు తాదాత్మ అధ్యాస చెంది జన్మవర్ణ రూప సంసారానికి గురైపోతున్నారు అని చెప్పినాడు ఇక ఎవరెవరు ఏవే విధంగా బ్రాంచ్లో పడ్డారు ఆ మత ఆత్మను ఏ విధంగా చెప్తారు వాళ్ళు అనేది రేపటి తెలుసుకుందాం విస్తారంగా ఉంటుంది హరి ఓం తో సహనావతు సహనోగుణు సహ వీర్యం కరవా వహై తేజస్విన మా విద్విషావహై ఓ శాంతిశా టిశా